ఈగోస్ ఫాల్స్ ఫాల్స్ ప్రెస్టిజ్ అంటూ ఉంటారు మన వాళ్ళు అంటారు ఆ వాడినంతా ఫాల్స్ ప్రెస్టిజి అంటారు అంటే తెలుస్తూ ఉంటుంది వాడంతా నకరాలు వేస్తు వేస్తూ ఉంటాడు వేషాలు వేస్తూ ఉంటాడు ఆ వేషాలన్నీ ఫాల్స్ లే అంటాడు ఇప్పుడు కొత్తల్లుడు ఉన్నాడు అనుకోండి అందరికీ తెలుస్తుంది ఈ కొత్తలుడు ఈ ఎంటీ డొల్లా అని అందరికీ తెలుస్తూ ఉంటుంది వాడికి వాడికి తెలుస్తుంది ఈ అత్తమామకి తెలుస్తుంది అందరికీ భావమృతులకి అందరికీ తెలుస్తుంది ఊళ్ళో వాళ్ళకు కూడా తెలుస్తుంది అయినా కొత్తలుడు డొల్ల అని ఓపెన్ చేయరు అలాగా అది ప్రొటెక్ట్ ఇట్ ఎందుకంటే అతని మనస్సును ఎందుకు బాధ పెట్టడం అని ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి వాడే ఈ డొల్లని వాడే సెటిల్ చేసుకోవాలి అలా శాశ్వత కాలం కొత్తలుబాలెడ్డి కానీ వాడే సెటిల్ చేసుకోవాలి ఒక సెటిల్మెంట్కి వాడే రావాలి ఇంతే ఇదే పరిస్థితి కాబట్టి ఇది నా స్వరూపము కాదు అండ్ మనిషి నిజంగా చెప్పాలంటే సైకలాజికల్గా వన్ హ్యాస్ టు స్ట్రిప్ వన్ సెల్ఫ్ నేకెడ్ పూర్తిగా స్ట్రిప్ అయిపోవాలి ఐ మీన్ నో బాడీ అనే స్థితికి వచ్చే ఏ అహంకారము ఒక స్టేటస్ తన నెత్తిమీద వేసుకుని సర్వసంగ పరిత్యాగం చేస్తాడు హృషికేశ్వళ్ళి సన్యాసం తీసుకొచ్చి ఓ టైటిల్ పట్టుకొస్తాడు ఆ అహంకారాన్ని ఆ టైటిల్తో నిలబెడతాడు చెప్తున్నాం కదండీ మా గురువు సో ఏదో ఒకటి పెడతాడు అయితే పేఠం ఒకట పెట్టాను అంటాడు నేను పీఠాధిపతులు అంటాడు ఎందుకు నువ్వు వైశుడి పీఠాధిపతి అందుకంటే గృహాధిపతిగానే ఉండొచ్చు కదా గృహ భార్య పిల్లలతోటి గృహస్థిగా గృహాధిపతిగానే ఉండొచ్చు కదా వైశుడివితమే పీఠాధిపతి ఏదో ప్రారంభంలో గృహాన్ని వదిలిపెట్టి సర్వసంగ పరిచయాగమని అంటాడు మళ్ళీ సంఘాన్ని పెంచుకుంటాడు అంటే ఏమిటి అన్ని వదిలిపెట్టేస్తాడు నవ్ హీజ్ ఎంటీ ఆ ఎంటీ స్థితిలో వాడు తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకో బ్రహ్మ అని తెలుసుకోవాలి అది ఎంటీనెస్ కాదు అది అది ఎంటీ అని అన్నానే అది ఎంటీనెస్ కాదు అది ఎంటీనెస్ గా అనిపిస్తుంది ఎప్పుడు ఎంటీనెస్ అనిపిస్తుందో తెలుస్తుందండి ఇవన్నీ ఉన్నాయి చూడండి నేమ్ ఫేమ్ టైటిల్ ప్రాపర్టీ కాస్ట్లీ ఫుడ్ కాస్ట్లీ డ్రెస్ కాస్ట్లీ వెహికల్ కాస్ట్లీ హౌస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇవన్నీ మిథ్యని తెలిసినప్పుడు అది ఎంటీ కాదు అని తెలుస్తుంది ఆ అహంకారం స్ట్రిప్ చేసేసినప్పుడు అది ఎంటీ ఆ ఎంటీనెస్ ని పరిశీలించాలి ఓకే ఈ వాల్యూని నేను రిజెక్ట్ చేస్తున్నాను then what am i ani tana ego ni baga parisheelinchinatlayite then he will transcend that ego gunaatithudani a gunaatitha 14th chapter lo vastundi ego ni transcend chesi antarmukhudey undalu antardrushti lekapothe ekadoutundi finally you will find a person he transcends this ego therefore ego based values yemi undava a person life lo ego based value dress has no meaning for him except its practical value so everything practical a person to matladadu a person to matladadu kontha mandu unnaru they don't talk with poor people they talk with rich people so alago nedu club ku vellaru ankondai vaadi status mattodati vaadu kalustadu ga andarototi kalavadu prathi dantlo kuda company the company lo kuda ego ni build up cheskuntunnadu ee vidhanga ee ego build up anedi idi idi oka పెద్ద వాల్యూ ఇది అది చాలా సూక్ష్మంగా మనస్సులో ఉంటుంది దానిని వీడు అతిక్రమించి అది సత్యం కాదని తెలుసుకుని దాని మూలంలో అన్డిఫైన్డ్ అవేర్నెస్ ఏ డెఫినెషన్స్ లేనటువంటి అవేర్నెస్ ఏదైతే కలదో అది దేశకాలములకు అతీతమైన పూర్ణతత్వము అంటే బ్రహ్మ ఎందుకంటే ఏ డెఫినేషన్ మీరు పెట్టినా అది దేశకాలములకు లోబడి ఉంటుంది అది మిథ్యయ ఉంటుంది ఒక కాలంలో వచ్చి మరో కాలంలో పోయేదిగా ఉంటుంది ఏది శాశ్వతం కాదు ఏది సత్యం కాదు సత్యమైనది ఏమిటంటే ఈ డెఫినెషన్స్ అన్ని స్ట్రిప్ చేసేస్తే మిగిలిపోయేటువంటి ఏ డొల్లని మీరు అనుకున్నారో ఎంటీని అనుకున్నారో అది ఎంటీనెస్ ఆఫ్ ది అహంకార అహం ఈస్ ది ఇస్ ది ఎంటీ అండ్ బిలో దాట్ ఈజ్ దాన్ని మీరు దాన్ని మీరు ట్రాన్స్లెండ్ చేసి ఎంటీ చేసి ట్రాన్స్లెండ్ చేస్తే మీరు యుగోన్ మెర్జిన్ దట్ పూర్ణ ఆత్మ అది పరం పరమార్థతత్వం బ్రహ్మదృష్ట ఉపలభ్య ఇప్పుడు నా స్వరూపము ఈగో ఈ అహంకారం కాదు ఈగో కాదు ఈ అగ్రండైజ్మెంట్ చేసుకుంటూ తనను తాను పెంచి పోషించుకుంటూ ఉంటుంది ఈగో చూసారా అది నా స్వరూపం కాదు దట్ ఈజ్ నాట్ మీ ఈ డెఫినెషన్స్ అన్నింటికీ అతీతంగా ఉన్నటువంటి ఏ పరమాత్మ చైతన్యము గలదో అది నేను అహమేవత అని దాంట్లో వర్తమానస్య హి గట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇట్ హైడ్స్ ఇన్ వర్తమానస్య అంటే అబైడింగ్ అని అర్థం దాంట్లో అబైడింగ్గా ఉంటాడు వాడికి ఈ రసం అన్నది అవతలిగిపోతుంది నివర్తతే అలా పోతుంది రసం చాలా కష్టం అండి రసం పోవడం ఐ హోప్ ఐ హెవ్ ప్రెసెంటెడ్ ఇట్ ఇన్ ప్రాపర్ స్పిరిట్ సో నివర్తతే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు చెప్తున్నారు ఆయన నిర్బీజం విషయ విజ్ఞానం సంపద్యతే ఇత్య విషయ విజ్ఞానం అంటే విషయ ఉపలబ్ధి విషయములను మీరు పొందుతూ ఉంటారు అంటే భోగాన్ని అనుభవిస్తూ విజ్ఞానం అంటే అనుభవము అంటే తెలుసుకోవడమే విషయాన్ని ఇప్పుడు రుచిని చూడడం అంటే రుచిని తెలుసుకోవడం అర్థం దీన్ని రుచి చూడండి అంటారు రుచి చూడండి అంటే ఏం చేస్తారు మీరు రుచిని తెలుసుకుంటారు దాన్ని విషయ విజ్ఞానం ఈ విషయ విజ్ఞానానికి బీజం ఏమిటి రాగము ఆ బీజము అది అహంకారంలో ఉంటుంది ఎప్పుడైతే మీరు అహంకారాన్ని న్యూట్రలైజ్ చేసేస్తారో అది పూర్ణంగా న్యూట్రలైజ్ చేసేస్తారో అంటే అసలు ఈగో లేదు అంటే దేర్ ఈజ్ నో పర్సనల్ దేర్ ఈజ్ నో ఈగో దెర్ ఈజ్ నో ఇండివిజువల్ అప్పుడు ఏమైపోతుంది ఏమైపోతుందంటే అప్పుడు ఈశ్వరుని యొక్క విభూతి ప్రకటన ఇప్పుడు దీనికి దృష్టాంతం శ్రీకృష్ణుని మురళి మురళి ఉందనుకోండి మురళి లోపల పిత్ ఉంటుంది ఆ మెత్తటి పదార్థం ఉంటుంది అది ఆ పదార్థము ఉంటే అది అలాగే అక్క పెడితే దాంట్లో మ్యూజిక్ రాదు శ్రీకృష్ణుడు వాయించినా మ్యూజిక్ రాదు శ్రీకృష్ణుడు అవతార పురుషుడే అయినా ఆ లోపల గొల్ల చేయలేదనుకోండి అలాగే ఉందనుకోండి ఆ సాలిడ్ మెటీరియల్ అంతా అలాగే ఉండి ఉందనుకోండి అప్పుడు వాయిస్తే ఏమొస్తుందని దాని నుంచి ఏమీ రాదు ఆ లోపల ఉన్న అదంతా డొల్ల అదంతా పిత్ అంటారు దాన్ని ఆ ముద్దలాంటిది ఉంటుందే అదంతా తీసవతలు పారేయాలి తీసావతలు పారేసి ఎంటీగా అర్చపెట్టాలి ఆ మురళి అప్పుడు శ్రీకృష్ణుడు వాయించాడు అనుకోండి అప్పుడేమొస్తుంది అత్యంత మధురమైనటువంటి మ్యూజిక్ వస్తుంది దివ్య సంగీతం దాని ఆ సంగీతము ప్రకృతిని అంతని పులకరింపజేస్తుంది సో మానవుని జీవితము ఆ మురళి వంటిది అయిపోవాలి ఆ మురళి వంటిది అవ్వాలంటే మురళి ఉంది భగవంతుడు పెట్టిన దేహమే మురళి దేహేంద్రియ మనస్సంఘాతము మురళి కానీ ఆ మురళి నిండా వీడి అహంకారము రంజనాత్మకమైన అహంకారం పెట్టు కూర్చుంటాడు అంచేతనే అది మురళి కాకుండా అయిపోతూ ఉంటుంది దాంట్లో ఈశ్వరుని విభూతి ప్రకటం కాదు కాబట్టి వీడు ఆ అహంకారాన్ని పూర్తిగా తొలగించేసి ఆల్ సెన్సేటివ్ వాల్యూస్ని పూర్తిగా రిజెక్ట్ చేసి పారేస్తే అంటే శరీరయాత్ర తప్ప ఇంకేమీ ఉండదు అలాంటి స్థితిలో కనుక మనిషి వచ్చేసినట్లయితే అహంకారం లేని స్థితిలో అప్పుడు ఆ ఉపాధి నుండి గొప్ప లోకోపకారం జరుగుతుంది ఆ ఉపాధి దాంట్లో ద యూనివర్సల్ లైఫ్ అండ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అవి ప్రకటమవుతూ ఉంటాయి ఆ ఉపాధి యొక్క పరిస్థితిని బట్టి అవి ప్రకటమవుతాయి దానివల్ల లోకోపకారం జరుగుతుంది అది పరిస్థితి ఆ స్థితి వస్తుంది అంటే విజ విషయ విజ్ఞానం నిర్బీజం సంపద్యతే ఇత్యథ విషయ విజ్ఞానానికి బీజం అహంకారం అది నిర్బీజం అయిపోతుంది ఆ లేకుండా అయిపోతుంది విత్తనాల్ని వేయించుకుని తినేసేయాలి విత్తనం ఏం చేయాలంటే అలాంటి పెడితే మొలకెత్తుంది దాన్ని వేయించేసి రోస్ట్ చేసేసి పోపు పెట్టేసి ఏం చేయాలి తినేసేయాలి తినేస్తే ఇంకేం మొలకెత్తుంది అలాగే నిర్బీజం అంటే అర్థం అది సో ఆ విధంగానే ఈ అహంకారాన్ని స్ట్రిప్ట్ చేసేసి జ్ఞానాగ్నిలో దాన్ని దగ్ధం చేసేసి వేయించేసి దాన్ని తినేసేయాలి అహంకారాన్ని డివర్ చేసి పాలి నిరహంకారంగా ఆ మురళిలాగా ఖాళీగా మిగలాలి దొల్లైపోవాలంటే అలా ఖాళీగా నిలబడి ఉండాలి నిలబడి ఉంటే అప్పుడు దాంట్లోంచి ఈశ్వరుని యొక్క సంగీతం వినపడటం ప్రారంభిస్తుంది అహంకారం ఉన్నంతసేపు ఈశ్వరుడు దాగి ఉంటాడు ఈశ్వరుడు అహంకారం రెండు ఉంటాయి అహంకారం ఉన్నంతసేపు ఈశ్వరుడు దాగి కప్పివేయబడి ఉంటాడు అహంకారం అనేటువంటి ఆ యవనిక అజ్ఞానపు తెర తీసేస్తే ఈశ్వరుడు ఒక్క మాటలో చెప్పాలంటే ద మీకు పరమాత్మకి మధ్యలో ఉన్న గోడ అడ్డుగోడ ఏమిటి అంటే మీ అహంకారమే అది ఈ అహంకారాన్ని పెంచి బలంగా పెంచిన గోడ బలమైన గోడ ఏమిటి పెంచి పోషించేవి అంటే కామనలు భయాలు కామనల్ని బట్టి భయాలు వస్తాయి మూలంలో ఉన్నటువంటి సెన్సేట్ వాల్యూస్ రాగములు ఈ విషయం భోగముల ఎడలో ఉండే రాగము అత్యంత సూక్ష్మంగా పట్టేసి ఉంటాయి సో ఇదంతా కూడా తీసి పక్కన పెట్టేస్తే వాడికి ఆ రాగం అవతలిగిపోతుంది దెన్ రసం పరం దృష్టి నా అసతి సమ్యగ్దర్శనే రసస్య ఉచ్ఛేద సమ్యగ్దర్శనము లేకుండా సమ్యగ్ దర్శనము అంటే ఇప్పుడు మాటలాడుతున్నాం అనుకోండి ఈ మాటల వెనుక ఎవరున్నారు దీనికి మూలమేమి అప్పుడు గంగ ఉందండి గంగా అనేది చాలా పవిత్రమైనది ఎంత పవిత్రమో అంటే దాంట్లో స్నానం చేసిన పాపాత్ముడు కూడా పాపరహితుడైపోతాడు అంతటి పవిత్రం కానీ ఈ గంగ యొక్క మూల స్రోతస్సు ఎక్కడుంది గోముఖం దగ్గర ఉంది మీరు గంగ దగ్గర కాశీలో నిలబడ్డారు ఈ మూల స్రోతస్ ఎక్కడుంది గోముఖం దగ్గర ఉంది అవునండి ఇప్పుడు గీత పాఠం వస్తుంది మీరు పాఠం వింటున్నారు దీని మూలం ఎక్కడుంది మూలం ఎక్కడుందంటే నోట్లో ఉంది నాలుగు పాఠం చెప్తుంది అయితే వాగింద్రియం పాఠం చెప్తుంది ఏమన్నా వాగింద్రియం పాఠం చెప్తుందండి నల్లా నీళ్ళు ఇస్తుందండి నల్లాలో నీళ్ళు వస్తాయి నల్లా నీళ్ళు వస్తు ఇస్తుందా నల్లా నీళ్ళు ఇవ్వగలదా వాగింద్రియం పాఠం చెప్పదు నల్లా నీళ్ళు ఇవ్వదు నీళ్లు దృష్టాంతమే తీసుకోండి మీకు నల్లాలో నీళ్లు వస్తున్నాయి ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి నల్లా నుంచి వస్తున్నాయి అయ్యో నల్లా నుంచి వస్తున్నట్టుగా కనపడుతుందండి కాదు పంపు నుంచి వస్తున్నాయి పంపు నుంచి వస్తాయా పంపు ఉన్న నీళ్ళని కదా ఇచ్చేది ట్యాంక్ నుంచి వస్తాయి అబ్బే యు హ్యావ్ నాట్ ఇట్ రీచ్ంగ్ రిసోర్స్ ట్యాంక్ నుంచి ట్యాంకులో ఎక్కడి నుంచి వస్తాయి ట్యాంక్కి నీళ్ళు ఇవ్వగలదు ఒక్క చోట నుంచి వస్తున్నాయి భూగర్భం నుంచి వస్తాయి భూగర్భంలో ఒక విశాలమైన జలాశయం ఉన్నది మీ ఇంట్లో మీరు బోరేసి నీళ్లు తీసుకున్నారనుకోండి మీ ఇంట్లో నల్లాల నుంచి వచ్చే నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి భూగర్భ జలాశయం నుంచి వచ్చాయి మా ఇంట్లో నల్ల నుంచి వచ్చే నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి భూగర్భ జలాశయం నుంచి వచ్చాయి మొత్తం ఎన్ని వేల గృహాలుంటే అన్ని గృహాల్లో అన్ని నల్లాల నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకే భూగర్భ జలాశయం నుంచి వస్తున్నాయి ఇప్పుడు గీత పాఠం వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది నోట్లో వస్తుందా నోటికి పాఠం చెప్పే సామర్థ్యం ఉంటుందా కాదు మనస్సులోంచి వస్తుంది మనస్సులోంచి ఎక్కడి నుంచి వస్తుంది మనస్సు ఉన్నదాన్ని స్మరించి ప్రకటించగలదే గాని తనంత తాను సృష్టించి తనే మూలస్రోతస్సుగా జ్ఞానాన్ని మనస్సు ఇవ్వగలదా ఇవ్వలేదు బుద్ధి నుంచి వస్తుంది మరి బుద్ధికి ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధికి అది స్వతంత్రంగా సృష్టించి జ్ఞానాన్ని అది ఇస్తుందా లేదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే అహంకారం నుంచి వచ్చింది అహంకారం జనాన్ని సృష్టించిందని ఎవడైతే అనుకుంటాడో వాడంత మూర్ఖుడు వాడే కనుక అహంకారం నుంచి రాదు అది కాదు మూల స్రోతస్ మరి మూలస్రోతస్ ఎక్కడ ఉంది గురువు దగ్గర నుంచి వచ్చింది గురువు దగ్గర నుంచి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమేశ్వరుడి దగ్గర నుంచి వచ్చింది అది భూగర్భ జలాశయం అని ఎలా ఉన్నారో పరమేశ్వరుడి దగ్గర నుంచి వచ్చింది ఇక్కడ పాఠం చెప్తుంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం శ్రీకృష్ణుడి దగ్గర నుంచి వచ్చింది ఇంకోదో ఢిల్లీలో ఎవరో గీత పాఠం చెప్తున్నారు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది సేమ్ శ్రీకృష్ణుడి దగ్గర నుంచి వచ్చింది అమెరికాలో చెప్తుంటే సేమ్ శ్రీకృష్ణుడి దగ్గర నుంచి వచ్చింది ఎక్కడ ఎవళ్ళు ఎప్పుడు ఏ ఎవళ్ళు ఈ సత్యాన్ని ఇది త్రికాలాబాధితమైన సత్యం మూడు కాల భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో అన్నింటి సమానంగా ఉండే సత్యం ఈ సత్యాన్ని ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏ భాషలో మాట్లాడినా ఓ మ్యాన్ దో నో దైశ్యాల్ యు ఆర్ ద గాడ్ అని ఇలాగా అనేక భాషలలో ఇంగ్లీష్లో ఇతర భాషల్లో ఏ భాషలో మాట్లాడినా ఎవరు మాట్లాడినా దీని మూలస్రోతస్ ఒక్కటే అది పరమేశ్వరుడు ఆ సత్యం తెలిసిన వాడు వాడికి రసము రాగము అభిమానము ఉండదు అలా కాకుండా అహంకారం నుంచి వస్తుంది అనుకుంటే ఆ రసం అలా దృఢంగానే ఉండిపోతుంది సో దట్ ఈస్ హావ్ ఇట్ ఈస్ అది సమ్యక్ దర్శనము అంటే అది నేను సమ్యక్ దర్శనం కోసం చెప్పాను సో నల్లాలోంచి వస్తున్నట్లుగా కనపడే నీళ్లు ఎప్పుడు ఎక్కడ ఏ నల్లాలోంచి వచ్చినా అవన్నీ ఒకే భూగర్భ జలాశయంలోంచి వస్తున్నాయి అన్నది సమ్యక్ దర్శనం కాదు నల్లాలో నీళ్లు మా నీళ్లు మా ట్యాంకులోంచి వస్తున్నాయి మా ట్యాంకు నేను కట్టించిన ట్యాంకులోంచి వస్తున్నాయి దీన్ని అసమ్యగ్ దర్శనము అహంకారము అంటారు ఆ సమ్యక్ దర్శనం వీడికి కలగాలి పుడే కలిగినప్పుడే రసా ఉచ్ఛేదర్శనే అసతి ఆ సమ్యగ్ దర్శనం లేకుండా రసా ఉచ్ఛేదాము ఎన్నటికీ తొలగిపోదు అదే రసోప్య నివర్త తస్మాత్ ప్రజ్ఞా స్థైర్యం కర్తవ్యం ఇభిప్రాయ అదంతా స్థితప్రజ్ఞ కదా కాబట్టి సమ్యగ్ దర్శన రూపమైన సమ్యగ్ దర్శనము అనే ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ యొక్క స్థిరత్వాన్ని మీరు చేసుకోవాలి చేసుకుంటే అది స్థితప్రజ్ఞులు అవుతారు అలా అయిపోయినవాడు స్థితప్రజ్ఞుడు అలా చేసుకోవాలని ప్రయత్నం చేసేవాడు కూడా స్థితప్రజ్ఞుడే ఆ మార్గంలో ఉన్నవాడు కూడా స్థితప్రజ్ఞుడే సాధ్య సాధన రెండు కూడా కవర్ చేస్తుంది సో అది ఆ శ్లోకం యొక్క తాత్పర్యం తరువాత यत तो ह्य कौंतेषि प्रमाथनी अवतरिक चूदर्शनल चिकीर्षता आद इंद्रिया స్వశే స్థాప్యాన్ని ఇప్పుడు సమ్యగ్ దర్శనం అంటే ఏమిటో మాకు తెలిసిందే అంటే అహంకారము చుట్టూ ఉన్నటువంటి రాంగ్ వాల్యూస్ ఉంటాయి వాటినన్నిటినీ అతిక్రమించేసి అహంకారము మిథ్యాన్ని తెలుసుకుని ఈ సర్వశక్తులు ఏవైతే ఒక ఉపాధిలో ప్రకటమవుతున్నాయో వీటికి మూలంలో ఈశ్వరుడే ఉన్నాడు అని గుర్తించి ఆ ఈశ్వరునితోటి తనకుండే అభేదాన్ని తెలుసుకోవటము ఇది సంజగ్దర్శనం ఇది ఊరికే అలా మాట వరుసకు ఓ నిమిషం రెండు నిమిషాలు అలా అనుక్కుని మళ్ళీ సంసారంలో పడిపోతూ ఉండడం కాదు సో శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అనేదో అంటారు తత్కాలం నుండి వైరాగ్యం కలుగుతుంది శ్మశానంలో వెళ్ళినప్పుడు ఏమిటో జీవితం అంతా మిథ్య వీడింత డబ్బు సంపాదించాడు ఏం లాభం వీడు ఈ శవాన్ని తీసుకెళ్లి మనం అందరం మోసుకెళ్ళి తగలబెడుతున్నాం బతుకున్నప్పుడు నానా వేషాలు వేసి ఇవాడు ఫైనల్గా ఏమీ మిగలలేదు లైఫ్ ఈజ్ అల్టిమేట్లీ లైక్ దిస్ అని అనిపిస్తుంది ఊరికే అలా శవాన్ని తీసుకెళ్తుంది అక్కడే ఇంకా అక్కడ శవ దహనానికి ఏర్పాట్లు చేస్తుండగానే ఈయన మిత్రులు ఇంకో అరవైల మంది వస్తారు కదండి వీళ్ళలో వీళ్ళు సంసారపు బా కబుర్లు అక్కడే చెప్పేసుకోవడం ప్రారంభిస్తారు అక్కడ ఏమో బాగున్నాయా ఈ సెక్యూరిటీస్ అలాగే డౌన్ అయిపోతున్నాయి ఏమైనా మళ్ళీ ఇంప్రూవ్ అవుతాయా అంటారు అక్కడే విజానంలోనే ఆరంభం అయిపోతుంది టాపిక్ అది వీడిలాగున్నాడు వాడు అలాగ ఉన్నాడు ఒకవేళ అక్కడ బాగుండదు లే ఎందుకు వచ్చిందని అక్కడ నొరు మూసుగురుకున్నా వాపసు వచ్చేప్పుడు మళ్ళీ సంసారంలో వాపస్ వస్తారు అలా ఉండకూడదు ప్రజ్ఞ అంటే వెళ్ళేప్పుడు ఉన్నది ప్రజ్ఞే వైరాగ్యం అన్నది ప్రజ్ఞ కదా ప్రజ్ఞ అంటే వివేకమే వివేక ప్రజ్ఞ కానీ అది ఎంతసేపు అలా మెరుపులాగా వచ్చిపోతే అలాగా ఇంతకీ ఆ తర్వాత ఇంకేమవుతుందంటే మెరుపు మెరుపు వచ్చినప్పుడు అంతా దివ్య ప్రకాశం ఉన్నా మరుక్షణం అంతా చీకటి అయిపోతుంది అదో డేంజర్ కూడా కాబట్టి మెరుపులాగొచ్చిపోకూడదు అది స్థిరంగా ఉండాలి సమ్య అహంకారమును అధిగమించి ఆ సమ్యగ్ దర్శనం ఏదైతే మనం అనుకున్నామో ఆ సమ్యగ్ దర్శన రూపమైన ప్రజ్ఞ స్థిరంగా ఉండాలి అది స్థిరంగా ఉండాలంటే ఈ సెన్ మనం జీవితంలో ఏం చేస్తామంటే సెన్స్ బేస్డ్ వాల్యూస్ నిర్మాణం చేసి పెట్టుకుంటాం మనిషి మనం సక్సెస్ఫుల్ పర్సన్ అని కూడా అంటాం ఎవడైతే ఎక్కువ ధనాన్ని సంపాదించి ఏదో రకంగా ఆ ఎక్కువ ధనంతో ఎక్కువ భోగాలు అనుభవిస్తాడో వాడు సక్సెస్ఫుల్ పెర్సన్ అని మనం అనుకుంటాం ఎంత దురదృష్టం అంటే వీడు కట్నం బేరమాడతాడు ఒక లక్ష ఇస్తామండి అంటారు వాడు అంటే లక్ష ఏంటండి మాకు రాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు ఏమిటనుకుంటున్నారు మామూలు స్టేట్ గవర్నమెంట్ అనుకుంటున్నారా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఏంటండి వాడు మామూలుగా నిద్రపో ఆఫీస్కి వెళ్ళి నిద్రపోతే జీతం కాకుండా నెలకు ఇంకో రెండు వేలు ఎక్స్ట్రా తెచ్చుకొస్తుంది మీరు లక్ష మీకు ఇలాంటి మళ్ళీ ఛాన్స్ దొరకదు ఇంకో లక్ష కూడా ఇవ్వండి అంటే వాళ్ళు కూడా మాట్లాడుకునే సరే కానీలే జీతం పదివేలు పై సంపాదన పదివేలు ఉంది మనం పిల్లలు సుఖపడుతుంది కాబట్టి ఇంకో లక్ష ఇద్దం లేని వాళ్ళు అనుకుంటారు వాట్ డస్ what నే వాట్ ఈస్ ఆల్దీస్ దీని అర్థం ఏంటి అంటే మనిషి జీవితంలో పైకి రావడం అంటే స ధర్మమో అధర్మమో అధికమైన ధనాన్ని సంపాదించి ఎక్కువ భోగాల్ని కలిగి ఉంటా ఇది ఇది సక్సెస్ఫుల్ పర్సన్ ఏమిటి డెఫినేషన్ వాట్ ఈస్ దిస్ డెఫినేషన్ ఈ డెఫినేషన్ని పాటించి వాళ్ళెవళ్ళు నిత్య జీవితంలో దీన్ని ఈ డెఫినేషన్ ప్రకారం ఉండేవాళ్ళెవాళ్ళు మేము చాలా ధర్మాత్మనుకునే వాళ్ళు కూడా ఈ డెఫినేషన్ పాటిస్తారు ఇదే డెఫినేషన్ పాటిస్తారు వెరీ ఇంట్రెస్టింగ్ నేను వేదాధ్యయనం చేశాను కొబ్బులు కామేశ్వర ఘనపాఠి గారిని ఆయన ఓ నియమం ఒకటి పెట్టారు ఏమిటంటే నేను మా అమ్మాయిని వేదం చదువుకున్నవాడికే ఇస్తాను అని నియమం అంటే ఎవరో చెప్పారో వెలువడవా వేదం చదువుకున్నవాడికి ఇస్తే మరి పిల్లలు సుఖపడద్దు దానికి అంటే ఇప్పుడు నేను సుఖపడుతున్నానా లేదా ఏదో భోజనం చేస్తున్నాను జీవిస్తున్నాను కదా నేను వేదం చదువుకున్నవాడినే కదా నేను బతుకుతూనే ఉన్నా కదా నేనేమీ ముష్టికోవట్లేదు వేదం చదువుకున్నవాడిని ఆ వేద రక్షిస్తాడు అంతే అని వేదం చదువుకున్న వాళ్ళకి ఇచ్చేవారు ఇప్పుడు ఆ రోజుల్లో వేదం చదువుకునేవాడికి అసలు ఏమీ ఆదాయం ఉండేది కాదు ఆ రోజుల్లో చాలా మినిమం ఉండేది ఇప్పుడు తర్వాత తర్వాత ఏదో కొంచెం తిరుపతి దేవస్థానం అని ఇదని ప్రవేశించి వేదం చదువుకున్న వాళ్ళకి కొంత లోకంలో ఈ రిలిజియాసిటీలో భాగంగా కొంత అభివృద్ధి వచ్చింది దే ఆర్ డూయింగ్ వెల్ సమ్ టైమ్స్ దే ఆర్ డూయింగ్ బెటర్ దాన్ అదర్ కంప్యూటర్ గైజ్ ఆల్ కాబట్టి ఆ పరిస్థితి లేటర్ డెవలప్మెంట్ కానీ ఆ రోజుల్లో వేదం చదువుకున్నవాడు అంటే వాళ్ళు పిల్లని ఇచ్చేవారు బిఏ అయినా పాస్ కాకపోతే పిల్లల్ని ఎలా ఇస్తా ఉండే వేదం చదువుకుంటే అనివ్వరు వేదం మొత్తం చదువుకున్నవాడికి పిల్లని ఇచ్చేవారు కాదు అనిచేత ఎవళ్ళైనా పిల్లని ఇస్తామని వెళ్తే చేసుకునేవారు ఆయన నేను వేదం చదువుకున్న వాడికే అంటే ఏమిటి ఆ సెన్సేట్ వాల్యూస్ని హీ కుడ్ కీప్ అవే ఎవళ్ళు ప్రారంభాన్ని వాళ్ళు అనుభవిస్తారు దాంట్లో సుఖం దుఃఖం అందరికీ సమానమే సుఖ దుఃఖాలు అందరికీ సమానం సుఖదుఖాలున్నవి వస్తాయి సమానంగా వస్తాయి పేదలు ఉన్నవాడికి వస్తాయి పెద్ద ఇంజనీరికి వస్తాయి కాలిఫోర్నియాలో ఉన్నవాడికి వస్తాయి స్లంలో ఉన్నవాడు సుఖ దుఃఖాలు సమానం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటాయి ప్రతివాడు అనుభవిస్తాడు ఎక్కువ తక్కువలు కూడా ఉండదు ఇప్పుడు ఎండలు బాగా కాసాయనుకోండి వర్షాలు ఏమవుతాయి బాగా పడతాయి ఎండలో ఏమీ కాయలేదు అనుకోండి వర్షాలు ఏమవుతాయి ఏమీ పడ సో సంథింగ్ లైక్ దాట్ సుఖ దుఃఖాలు కూడా అలాగే ఉంటాయి బాగా సుఖం అనుభవించేస్తున్నాడంటే వాడు దానికి తగ్గ దుఃఖాన్ని వాడు అనుభవించి తీరాలి ఎందుకంటే pain is the price that you pay for pressure price payment chestaru pressure is when the pain ceases pressure begins and when pressure and pain begins so it is equal deentlo inga uruke hechchathogula anipistundante kabatti pain pressure unnadi how he senseate values they are entirely false values endukante pain pressure equation ave marchalemu మనం ఏమిటి ప్రెషర్ ఎక్కువ ఉండాలి పెయిన్ తక్కువ ఉండాలి అందుకోసమే కదా ఈ సెన్స్ ప్లెషర్స్ కోసం మనం వెంటబడి ఆ పెయిన్ ప్రెషర్ ఈక్వేషన్ ఏమీ మారదు అలాగే ఉంటుంది అదే పెయిన్ అదే ప్రెషర్ ఏమీ మారదు మీరు అమెరికాలో ఉన్నవాడికి పిల్లనిచ్చారనుకోండి అవే సుఖదుఖాలు మీ ఊళ్ళో ఏదో ఎల్డీసీ వాడికో పిల్లలు ఇచ్చారనుకోండి అవే సుఖదుఖాలు వీళ్ళు బిల్డప్ చేసిన ఈ సెన్సేట్ వాల్యూస్ అన్ని ఫాల్సే వాటిలో ఏమీ సత్యం లేదు అయితే జన మనుషులు చాలా షార్ట్ సైటెడ్గా ఉంటారు అప్పటికప్పుడు చూసుకుంటారు అప్పటికప్పుడు వాడు సూటు బూటు వేసుకుని ఎర్రగ బుర్రగా ఉన్నాడని చూసుకుంటారే కానీ లాంగ్ రేంజ్ లైఫ్ చూసుకోరు ఓవరాల్ లైఫ్లో దిస్ ఈజ్ వెరీ ఇన్కాన్సిక్వెన్షియల్ అనే సత్యాన్ని గుర్తించరు ఆ సెన్సేటివ్ వాల్యూస్ని అలా నింపుకుని ఉంటారు అలా ఉంటే అదే అసమ్యక్ దర్శనం అటువంటి అసమ్యక్ దర్శనంలో ఉన్నవాడు సమ్యక్ దర్శనం అనే ప్రజ్ఞని సంపాదించాలి సంపాదించాలంటే వేర్ హీ హ్యాస్ టు స్టార్ట్ చికీర్స్ వత హీ వాంట్స్ టు గెయిన్ ఇట్ అటువంటి సాధకుడు మొట్టమొదటి చేయాల్సిన పని ఏమిటంటే ఇంద్రియాన్ని వశే స్థాప్యా వాడు ఏం ప్రోగ్రెస్ చేయాలన్నా ముందు ఇంద్రియాలని వశంలో పెట్టుకోవాలి ఏ ప్రోగ్రెస్ చేయాలన్నా కూడా సెన్సేటివ్ వాల్యూస్ని మేమేమో కట్ చేసేసుకున్నాం అనుకుంటున్నాం కాబట్టి మేము వెళ్ళి హృషికేశ్లో ఆశ్రమంలో కూర్చుంటాము అని అన్నారనుకోండి మీరు హృషికేశ్ వెళ్ళి ఆశ్రమంలో మళ్ళీ అక్కడ కొత్త సెట్ ఆఫ్ సెన్సేట్ వాల్యూస్ని బిగిన్ చేస్తారు ఉప్పు కారం ఎక్కువ తినద్దని చెప్పారనుకోండి డాక్టర్ ఇక్కడ ఉంటే ఉప్పు కారం ఎక్కువ తింటున్నాం హృషికేష్లో ఉంటే సాత్విక ఆహారం ఉంటుందని వీడు అనుకుని అక్కడికి మకా మార్చాడు అనుకోండి ఆవకాయలు మాగాయలు సీసాల్లో పెట్టుకుని అక్కడ పెట్టుకుని పెట్టుకుని అవే భోజనం చేసుకోవడం నేను అక్కడికి పట్టుకెళ్ళలేడా ఇక్కడే ఉంటాయా అక్కడ ఉంటాయి కాబట్టి సెన్సేట్ వాల్యూస్ని అడ్రస్ చేయాల్సింది ప్లేస్ మార్చడము అలా కాదు అలా సూపర్ఫిషియల్గా అడ్రస్ చేయకూడదు సెన్సేట్ వాల్యూస్ని మీరు ఇంద్రియములను ముందు మీరు వశం చేసుకోవాలి యు స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్ నాట్ విత్ ఔట్ సైడ్ అవుట్ సైడ్ మ్యానిపులేట్ చేయడం కాదు యు స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్ స్వవశే స్థాప ఎందుకంటే మీరు ఇంద్రియములను వశం చేసుకోకుండా ఆశ్రమం కూడా వెళ్ళి కూర్చున్నారనుకోండి స్వ సన్యాసం తీసుకోవడము లేదా సన్యాసులు ఆశ్రమాల్లో వెళ్ళి కూర్చోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు ఏదర్ తీస్తారు దట్ ఇంద్రియాలను వశం చేసుకోకుండా అటువంటి డ్రాస్టిక్ స్టెప్ మీరు తీసుకోవటం వల్ల ఏమీ అవదు కాబట్టి యూ స్టార్ట్ విట్ వర్షాలు వా వాటి వాటి ది స్టేటస్ ఆఫ్ క్లెషర్ సెన్స్ ప్లస్ భోగాలు నా జీవితంలో ఏ స్థానంలో ఉన్నాయి ఎటువంటి ఇంద్రియ భోగాల్లో మనం జీవిస్తున్నాము వీటికి మనం ఎంతలాగా బానిసలమై ఉన్నాము ఏమాత్రం ఫ్రీడమ్ మనకు ఉన్నది వీటి నుండి ఫ్రీడమ్ ఎంతవరకు ఉన్నది అని అది చూసుకోవాలి చూసుకునే ఇంద్రియ భోగములపై విజయాన్ని సాధించే ప్రయత్నం చేసుకోవాలి యు హ లుక్ అని చేతనే మీకు మనం చేస్తా దట్ కైండ్ ఆఫ్ అంతర్దృష్ట ముఖ్యం బహి చేయాల్సిందే ఉండదు మీరు ఇంద్రియ భోగములపై విజయాన్ని సంపాదించి మీ ఇంట్లో మీరు కూర్చోవచ్చు హృషికేశ్ వెళ్ళక్కర్లేదు ఉత్తర కాశీ వెళ్ళక్కర్లేదు ఈ పని చేయకుండగా మీరు హృషికేశ్ వెళ్ళినా ఉత్తర కాశీ వెళ్ళినా నథింగ్ విల్ వర్క్ ఇట్ ఓన్ వర్క్ అక్కడ ఎంతకాలం ఉంటారు కొద్ది రోజులు మళ్ళీ వాపసు వచ్చేస్తారు వాపసు వచ్చేసి People become part of the వరల్డ్ life. చాలా ఖరీదైన జీవితాన్ని గడుపుతూ ఉంటాం అలా కాదు కాబట్టి ఇంద్రియాన్ని స్వవశే స్థాప్యాన్ని యస్మాత్ తనవస్థాపనే దోషమాహా ఎందుకంటే మొట్టమొదటి పని చేయాలి ఎందుకంటే తదు ఇంద్రియములను మన వశంలో మనం పెట్టుకోకపోతే దోషం దోషము ఉంటుంది ఆహ దోషమాహ శ్రీకృష్ణుడు దోషాన్ని చెప్తున్నాడు అంటే దోషం ఉంటుంది దోషం పెట్టుకుని మీరు ముందుకు అడుగు వేయగలుగుతారా సమ్యక్ దర్శనానికి ముందుకు అడుగు వేయగలుగుతారా ఆరోగ్యం కావాలని మీరేమో ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఆహార నియమాన్ని పాటించకపోతే ఎందుకు ఆరోగ్య సూత్రాలు పాటించపయోగం ఏంటి ఆరోగ్య సూత్రాలు పాటించినప్పుడు ఆహార నియమాన్ని కూడా పాటించాలి పాటిస్తే అప్పుడు దోషం లేకపోతే ఇంద్రియ విషయంలో దోషం లేకపోతే అప్పుడు మీకు ప్రోగ్రెస్ వస్తుంది అలాగే సమ్యగ్ దర్శనం కావాలని ప్రయత్నిస్తూ ఇంద్రియ భోగాల్లో తలమొంకలు అయిపోతూ ఉంటే అసలు పూర్తిగా కాంట్రడెక్టే అయిపోతుంది కాబట్టి మొట్టమొదట మీరు ఇంద్రియ భోగముల ఎడల ఆ ఫ్రీడమ్ సంపాదించాలి ఆర్ యూ ఫ్రీ ఎందుకంటే సెన్స్ ప్రెషర్స్ అన్నవి చాలా పెద్ద బాండేజ్ అవి చాలా పెద్ద బంధంలో ఉంటాడు మనిషి పెద్ద పెద్దవాళ్ళు కూడా నేను చాలా గొప్పవాళ్ళము కవులు కళాకారులు పండితులు ఉన్నవాళ్ళు కూడా ఇంద్రియభోగములకు వశు బానిసలైపోయి ఉంటారు ఒకసారి ఒక పెద్ద మహాకవిని ఒక ఆయన్ని కలిసాను మంచి పండితుడు కూడా మహాకవి మా మహాపండితుడు వెరీ క్రియేటివ్ పర్సనల్ ఆయనతో నాకేదో అనుకోనే సమావేశం ఆయన రాసిన పుస్తకం చదివి నేను చాలా ఇంప్రెస్ అయిపోయి అబో మీరు మహాకవిని నేనంటే నేను ఆ మాట ఆయన బాగా చాలా సంతోషించాడు ఇట్స్ ఆల్ వండర్ఫుల్ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే టు మై అక్టర్ ఐ ఫౌండ్ ఆయన రాత్రి ఎనిమిది అయితే ఆల్కహాల్ త్రాగందే ఉండలేడు ఆయన నేను మామూలుగా కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి నేను మామూలుగా ఎక్కడో రెండు మెతుకులు తిని ఆయన్ని సాగనంపుదాము కలిసి సాగనంపుదాం మనం మర్యాద కదా ఆయన వెళ్ళిపోయేదాకా మర్యాద అని చెప్పేసి నేనేమో వెళ్ళాను ఎయిట్ థర్టీకి వెళ్ళాను దట్ వాజ్ ది రాంగ్ టైం హీ వాజ్ ఎంబరాస్డ్ అండ్ ఐ వాజ్ ఎంబరాస్డ్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ అన్హాపీ సిచ్యువేషన్ మహాపండితుడు మహా విద్వాంసుడు మంచి కవి గొప్ప క్రియేటివ్ రైటర్ ఎం లాభం ఇంద్రియ జయం సుతరాము లేదు జీవితం పర్సనల్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ రాంగ్ దోషం అలా ఉండకూడదు కాబట్టి ఇంద్రియ జయం విషయంలో ఎటువంటి వాడైనా సరే ముందు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ సో అందుకోసం ఆ దోషాన్ని చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే యతతో హ్యపి కౌంటేయ పురుషస్య విపశ్చిత పురుషస్ అంటే మానవునకు మగవాడు వాడుదేని కాదు మానవ మాత్రునకు విపశ్చిత శ్రీకృష్ణుడు విపశ్చిత్ అవిపశ్చిత రెండు పదాలు వాడతాడు అవిప విపశ్చిత అంటే వివేకము గలవాడు వివేకి అవిపశ్చిత అంటే వివేకం లేనివాడు యామిమాం పుష్పితాన్ వాచం ప్రవదంత్యవిపశ్చిత అవిపశ్చిత అని వాడతాడు అంటే ఏ వివేకం లేనివాడు అనర్థం అంటే కామ్యకర్మలు భోగాలలో పడి కామ్యకర్మలను చేస్తూ ఉంటారు రెండోధ్యాయంలో వెళ్ళిన చోటే వచ్చింది సో అవిపశ్చిత వాళ్ళు అంటే కామ్యకర్మల వెంటబడి వాళ్ళు అవిపశ్చిత ఇంకా మరి విపశ్చిత వాళ్ళు ఇంద్రియభోగములను దూరంగా పెట్టి ఇంద్రియములను వశం చేసుకుందుకు ప్రయత్నించి వాళ్ళు యతత వాడు విపశ్చిత అంటే వి పశ్చిత్ చిత్ అంటే జ్ఞానం పశ్ అంటే చూచుట తెలుసుకునుట వి అంటే విశేషంగా సో విశేషంగా చూసి తెలుసుకుని జ్ఞానాన్ని పొందినవాడు విపశ్చిత్ సో అంటే వివేకవంతుడు అని అర్థం అవిపశ్చిత్ అంటే అవివేకి వివేకం ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏది సత్యమో ఏది మిథ్య ఏది నిత్యమో ఏది అనిత్యమో ఆ రకమైన వివేకానికి చాలా ప్రాధాన్యం కాబట్టి విపశ్చిత వీడు వివేకము గలవాడు అంటే మంచి సాధకుడు యతతో చాలా చక్కగా ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఏమని ఇంద్రియభోగములకు మనం దూరంగా ఉండాలి అని ప్రయత్నం కూడా చేస్తున్నాడు చేస్తున్నా కూడా దేర్ ఆర్ డేంజర్స్ దట్ హీ మే స్లిప్ సో ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనహ ఇంద్రియములు ప్రమాధీని ప్రకృష్టం మత్నంతి ఇది ప్రమాధీని అంటే దారిదోపిడీ గాండ్రో అని అంటారే ఆ ప్రమాధి అనే శబ్దం ఇంద్రియములు దారి కాచి దోపిడీ చేస్తాయి అటాక్ చేసి దోపిడీ చేస్తాయి అంతటి శక్తి బలం వాటికి ఉన్నది అవి మనహా ప్రసభం హరంతి మనహ అంటే వివేక బుద్ధిని అవి ప్రసభం అంటే బలాత్కారంగా హరంతి అపహరించి పట్టుకుపోతాయి అంటే వీడు సాయంకాలం ఆరు గంటల దాకా అనుకుంటాడు ఈ భోగాలు ఇవన్నీ కూడా అనవసరం ఇదాలా తప్పు అనుకుంటాడు సరిగ్గా ఆరోగానే ఈ ఇంద్రియాలు ముందుకు వీడి వివేక బుద్ధులంతని కూడా పక్కకి తొక్కే పక్కకి తో తోసిపుచ్చేసి వీడిని మళ్ళీ ఆ భోగాల్లోగా ఆగేస్తాయి సంథింగ్ లైక్ దట్ అలా ఫిజికల్గా మోడల్ కింద చెప్తున్నారు ఇంద్రియములు అంత బలమైనవి అంచేతనే సెన్స్ వాల్యూస్ని పెంచుకోకూడదు సెన్స్ వాల్యూస్ని యువనంలోను మధ్య వయస్సులోను సెన్స్ వాల్యూస్ని పెంచేసుకుంటే వాడి బతుకంతా ఆ సెన్స్ వాల్యూస్లోనూ ఇంద్రియాలకి బానిసైపోయే బతుకుతాడు తర్వాత కొంతమంది పెద్ద కబుర్లు చెప్తారు మేము ఇంద్రియాల మీద మాకు మంచి ప్రజ్ఞ ఉన్నది మేము చాలా వివేకం గల వాళ్ళం మాకు తెలుసు మేమేమి దానికి లొంగిపోము అని చెప్తారు కానీ లొంగిపోతారు గోతులో పడిపోతారు అలాంటి డేంజర్ ఆ ఇంద్రియాలకు ఉన్నది కాబట్టి ఇంద్రియాని ప్రమాధిని హరంతి ప్రసభం మనహ ఎందుకు ఆ మాట అంటున్నారంటే మీరు ఇంద్రియ జయం చేయలేరు మీరు అర్హులని చెప్పడం కోసం కాదు మీరు కాషస్గా ఉండాలి కాషం ఇప్పుడు మహాభారతంలో ఒక కథ ఉంది సడన్గా గుర్తుకొచ్చింది నాకు బలవానింద్రియ గ్రామ విద్వాంసమపి కర్షతి అని వాక్యం పైన ఏదో ఉంది వ్యాసమహర్షి రాస్తున్నాడు వ్యాసుడికి జైమిని అని ఒక శిష్యుడు ఉండేవాడు కర్మమీమాంసకుడు వ్యాసుడికి జైమిని వైశంపాయనుడు ఇలాంటి శిష్యులు ఉండేవాడు దాంట్లో ఏం రాసుకుంటా మహాభారతం రాసుకుంటున్నాడు ఆయన రాస్తూ బలవాన్ ఇంద్రియ గ్రామ విద్వాంసమే కర్షతి అని రాశాడు తాటాక్ మీద ఆయన రాశాడు పోనీ గణపతి రాశాడు పోను అది ఇష్యూ కాదు అలా రాశాడు ఏమనంటే బలవాన్ ఇంద్రియ గ్రామ ఇక్కడ రాసినట్టే రాశాడు మరి ఇది కూడా ఆయనే రాసాడుగా ఇంద్రియాన్ని ప్రమాధిని ఇక్కడ ఉన్నాడు అక్కడ బలవాన్ అన్నాడు ఇంద్రియ గ్రామ అంటే సముదాయం ఈ ఐదు ఇంద్రియముల ఉన్నదే ఇది బలవాన్ చాలా బలమైనది బలవాన్ ఇంద్రియ గ్రామ విద్వాంసం అప్పటి కరుషతు వివేకము కలవాణ్ణి కూడా లాగేస్తుంది అని అంటే వివేకం గల కూడా అంటే స్థితప్రజ్ఞుణ్ణి లాగేస్తుందని ఆయన అభిప్రాయం కాదు ఈ ఇంద్రియభోగములు చెడు చెడు చేస్తాయని తెలిసిన వాడిని కూడా లాగేస్తాయి అంటే కాషస్గా ఉండమని అభిప్రాయం వాటిల్లో ఆ ఉంది యు మే స్లిప్ డౌన్ అనే అనుభవాన్ని బట్టి మహాత్ములు అలా చెప్తారు అని రాశాడు రాస్తే జైమిని చూశాడు చూసి గురువుగారు మీతో నేను అంగీకరించకండి అని ఏమి నీ సమస్య విద్వాంసుడు కానివాణ్ణి ఇంద్రియాలు లాగేస్తాయే గాని వివేకం లేనివాణ్ణి విద్వాంసు విద్వాంసుడు అంటే వివేకం గలవాడు విద్వాంసుని అవేం చేయగలుగుతాయండి అని చెప్పాడు ఓహో అలాగా అయితే ఏం చెప్తా ఉంటావు ఈ శ్లోకం నేను రాసిన మార్చాలా మార్చాలి నువ్వే చెప్పావులా ఎలా మార్చాలో చెప్పుడు అంటే బలవాన్ ఇంద్రియ గ్రామ నాపకర్షతి అని మారుస్తాడు విద్వాంసం అపికర్షతి బదులుగా విద్వాంసం నాపకర్షతి అంటే ఇంద్రియ గ్రామము అంటే సముదాయము ఎంత బలవంతమైన అవి అవివేకుల్ని లాగేస్తాయి తప్పిస్తే వివేకవంతున్నే అవి లాగలేవు అని మార్చాడు ఎందుకు సంస్కృతంలో ఓ నాప మధ్యలో పెట్టి ఆ సంధ్యది చేసి అర్థం మార్చిట్లా చేసాడు కానీ కొంత పాండిత్యం అవసరం ఒకటి హీట్ ఇడ్ ఇట్ బలవాన్ ఇంద్రియ గ్రామం విద్వాంసం నాపకర్షతి అని రాస్తే బాగుంటుందండి అంటే వ్యాసుమహర్షి అన్నారు అలాంటి అవును గురుగారం మార్చేద్దామా అన్నాడు రేపు పొద్దున్న మారుద్దాం ఎందుకు మార్చడానికి ఏమైంది రాసింది కొట్టేసి మళ్ళీ రాయడమేగా రేపు పొద్దున్న వీ విల్ డూ ఇట్ లెటర్స్ థింక్ అబౌట్ ఇట్ ఫర్ టు అని క్లోజ్ చేసేసారు అయిపోయింది ఈ లోపల సాయంకాలం అయింది వర్షం ప్రారంభమైంది సడన్గా మేఘాలో అవి వచ్చి వర్షం ప్రారంభమైంది ఎవరి మటుకి వాళ్ళు పలహారాలు చేశారు సో ఈ జేమిని మహర్షి తన కుటీలోకి వెళ్ళి తన కుటీలో కూర్చుని ఏదో ఏ పని చేసుకుంటున్నాడు రాత్రి తొమ్మిది అయింది ఘోరంగా భయంకరంగా వర్షం కురుస్తోంది అడవిలో గురుకులంలో కదండి సో ఈ లోపల అయ్యా రక్షించండి అయ్యా రక్షించండి అని ఒక ఆర్తనాదం వినపడుతుంది ఒక యువతి ఆ వర్షంలో చిక్కుకుని దారి తెన్ను తోచక ఆవిడ కేక పెడుతుంది కేకపెడితే మరి ఈ మహర్షి జేమిని మహర్షి వింటాడు విని హి కెనాట్ కీప్ ఎట్ హి హెస్ టు ప్రొటెక్ట్ డ్యూ ప్రొటెక్షన్ సో తలుపు తీసి బయటకు వస్తాడు బయటకు వస్తే ఏముంది వర్షం కురుస్తుంది చీకటి సరే ఓ తట గురుకులు ఓ లాత్రులు జాగ్రత్తగా బయటకు వస్తాడు బయటకు వస్తే ఆ ధ్వని ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు నాలుగు అడుగులు వేస్తే అక్కడ ఒక యువతి ఆవిడ తడిసిపోతూ ఆ అడవిలో ఉంటుంది ఏమా నువ్వు ఇలా వచ్చాయంటే నేను దారి తప్పొచ్చాను మహాత్మా అంటే రేలా లోపలికి రాను ఆవిడని లోపలికి తీసుకొస్తాడు సో ఆ ఆ కుటీలోకి వస్తుంది ఆవిడ ఒకే వన్ రూమ్ కుటీయా దాంట్లోకి వస్తుంది సో ఈయన ఏం చేస్తాడంటే ఈయన దగ్గర కొన్ని పొడి వస్త్రాలు ఉంటాయి అవి ఇచ్చి నువ్వు ఆ వస్త్రాలు మార్చుకో ఎందుకంటే పూర్తిగా తడిసిపోయిన హెడ్ టూ టోస్ పూర్తి నీళ్లు పూర్తిగా తడిసిపోయిన మీదటూ స్టే హియర్ అలా పొడి వస్త్రాలు ఇచ్చి ఆ తలుపు బయటకు వచ్చి బయట చిన్న ప్లాట్ఫామ్లో ఉంటుంది దాని మీద ఈయన కూర్చుని ఉంటాడు రాత్రి పదే అవుతుంది పదకొండు అవుతుంది ఆమె యొక్క దివ్యమోహన సౌందర్యాన్ని ఈయన చూశాడు ఆ లోపలికి తీసుకెళ్ళడం ఆ దీపపు వెలుతురులో ఆవిడ మహాసౌందర్య యువతి గొప్ప యువతి చూశాడు అనమాట సో ఈయన ప్లాట్ఫామ్ మీద అరుగు మీద కూర్చుంటాడో ఆవిడేం చేస్తుందంటే ఆ లోపల ఆవిడ పడుకున్నాడన్న నిర్ణయం నిర్ణయం అవడానికి ఏముంది దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ ఆవిడ ఏం చేస్తుందంటే ఆ తలుపుని దగ్గరికి వేస్తుంది వేసి ఎందుకైనా మంచిదని గడియపెడుతుంది ఆ లోపల ఆవిడ ఉంటుంది ప్లాట్ఫామ్ మీద ఈయన బయట ఉంటాడు ఈయనకి నిద్ర పట్టతాడు ఆవిడ సౌందర్యం చేత ఆకర్షితుడవుతాడు తలుపు తడతాడు తడితే ఎందుకు ఎందుకు మహర్షి వడ్డు యువంటే ఓ ఓ ఓ యువతి నేను నిన్ను ప్రేమిస్తున్నాను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి తలుపు తీయవలసింది అంటాడు అంటే ఆవిడంటుంది మీరు నన్ను ప్రేమించడం మీరు మహర్షులు మీ గురువు పర్మిషన్ అవి తీసుకోవాల్సి ఉంటుంది కదా సరే మీరు అంత మీ గురువు పర్మిషన్ ఇస్తే రేపు మీరు మీరు నన్ను వివాహం చేసుకునే పక్షంలో యూ విల్ డూ ఆల్ దాట్ ప్రస్తుతానికి అక్కడ మీరు విశ్రమించండి నేను ఇక్కడ విశ్రమిస్తున్నాను ఆవిడ అంటుంది అంటే అదేం కాదు సుందరి యూ షుడ్ ఓపెన్ ది డోర్ అంటే ఈయనంటాడు ఆవిడ అంటుంది నథింగ్ డూయింగ్ యూ స్టే దే అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఈ కుటి గోడ కిటికీ ఎక్కి ఈ జబ్స్ ఓవర్ దట్ ఆ గోడ నుంచి దూకి లోపలికి దూకుతాడు దూకితే ఈవిడ పడుకున్న ఆవిడ ఉరిక్కి వెళ్ళేస్తుంది లేస్తే ఓ సుందరి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆవిడని కౌగులించుకుంటాడు వెళ్ళి కౌగులించుకుని కళ్ళు మూసుకుని ఆవిని కౌగులించుకుంటాడు లేకపోతే కౌగులించుకుని కళ్ళు మూసుకుంటాడు వాటెవర్ అప్పుడు మళ్ళీ కళ్ళు తెరిస్తే ఈయన కౌగిల్లో వ్యాస మహర్షు నేను పొరపాటు చేశాను క్షమించాను అంటే ఏం పర్వాలేదా ఇలా లోపల పడుకో ఏం పర్వాలేదు ఐ కెన్ అండర్స్టాండ్ ఆయన మహాత్మ ఆయనకి తెలుసు ఐ కెన్ అండర్స్టాండ్ నువ్వు లోపల ఏం పర్వాలేదు అని ఆయన ఏమో తన కుట్టికి వెళ్ళిపోతారు ఆ తేట గుడి చేసి తన కుట్టికి వెళ్ళిపోతారు మొరునాడు జేబుని పిలిచి నువ్వు కర్మమీమాంస అధ్యయనం చేయి వివాహం చేసుకో కర్మలన్నీ కూడా బాగా చేయి ఒక మంచి అందమైన ఈ అడవిలో కూర్చుంటే వివాహం ఎక్కడవుతుంది నువ్వు గ్రామానికి ఎక్కడికైనా వెళ్ళి చక్కగా వివాహం చేసుకో ఇలాగం చేసుకుని కర్మమీమాంస చదువుకున్నాడు కదా మీమాంసని అధ్యయనం కర్మల్ని చేస్తూ సామవేదాన్ని నువ్వు లోకల్లో ప్రచారం చేయి అని ఆయన జైమిని పంపిస్తారు జైమినికి ఈ సెవెన్ యాజ్ అృహస్థ అధ్యతనే జయమిని కర్మమీమాంసకి మూల పురుషుడు సో అప్పుడు జైమిని అడుగుతారు ఆ శ్లోకం మాటేమిటని అడుగుతారు అంటే జైమిని అంటాడు నిన్న మారుద్దాం కానీ అలా కాదు ఇంకోలా మారుద్దాం అంటాడు ఆ ఏమిటో చెప్పండి అంటే బలవాన్ ఇంద్రియ గ్రామం విద్వాంసమపి కర్షతి కర్షతి కర్షత్యేవా అని చెప్తాడ ఇంద్రియ గ్రామము చాలా బలవంతమైనది ఇది ఎంతటి వివేక ప్రజ్ఞ కూడా ఆకర్షించేస్తుంది కర్షతి కర్షతి పునః ఆకర్షతి కర్షత్యేవా నిశ్చయంగా ఆకర్షిస్తుంది అలా అలా రాద్దామండి గురువు గారు అంటే గురువు గారు అంత అక్కర్లేదు బులవానింద్రియ గ్రామో విద్వాంసం అని కరుషతి అని పులుస్తాను ఆ రాసింది అలాంటి విద్యాలిడ్ ఎనీథింగ్ అది అక్కడ సో అదే వాక్యం ఇక్కడ మళ్ళీ ఇంద్రియాని ప్రమాధిని హరంతి ప్రసభం మనహ ఇది మీకు డైటింగ్లో దిస్ రియల్లీ అప్లైస్ డైటింగ్ చేయాలని మీరు మొదలు పెట్టండి ఇప్పుడు డైటింగ్ చేసి వాళ్ళు కౌంట్ చేసుకుంటారు ఆ పద్ధతిగా చేస్తారు సో ఇప్పుడు డిన్నర్ కూర్చుంటాడు మా పొద్దున్న నుంచి ఇంత వీడి లిమిట్ పదిహేను వందలు పదిహేను వందలు అంటే వర్చువల్లీ నథింగ్ మీరు కనుక పెళ్లి భోజనం చేస్తే రెండు ఉంటుంది ఒక్క భోజనం రెండు ఉంటుంది దాన్ని బట్టి పదిహేను అంటే ఎంతో ఆలోచించండి రోజు మొత్తం మీద అంటే మీ బ్రేక్ఫాస్ట్ కాఫీ టిఫిన్ స్నాక్స్ లంచ్ అండ్ డిన్నర్ అన్నీ కలిపి పదిహేను లిమిట్ పదిహేను దాట అక్కర్లేదండి డాక్టర్లు చెప్పిన మాట నేను రెండు వేలు ఒక డాక్టర్ ప్రసాద్ అనేది చాలా మంచి అంకాలజిస్ట్ అది చెప్పే రెండు వేలు కాదు స్వామీజీ ఊరికి అలా నిరుత్సాహపరచేందుకన్నా రెండు వేలు అంటారు పదిహేను వందలు ఇస్ ది కరెక్ట్ ఫిగర్ అని చెప్పాడు అయి కాదు పదిహేను వందలు ఓకే భోజనాన్ని కూర్చుంటాడు డిన్నర్కి లంచ్ అయింది బ్రేక్ఫాస్ట్ అయింది స్నాక్స్ అయ్యాయి కాఫీలు అయ్యాయి టీలు అయ్యాయి ఇప్పుడు కాఫీలో మీరు స్కిమ్డ్ మిల్క్ వాడకుండా రెగ్యులర్ మిల్క్ వాడితే కాఫీలో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్యాలరీస్ ఉంటుంది మరి అలా ఉంటుంది అది ఆ సంఖ్య లోలలా పెరిగిపోతూ ఉంటుంది సో వీడు పోయినా కూర్చున్నప్పుడు వీడికి తెలుస్తుంది ఏమైనా నా లిమిట్ సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ అని తెలుస్తుంది ఎందుకంటే నైన్ హండ్రెడ్ క్యాలరీస్ అప్పటికే వీడు బ్రే తిని ఉన్నాడు అంటే చాలా కంట్రోల్గా ఉంటే నైన్ హండ్రెడ్ దగ్గర ఆగింది ఇంకా సిక్స్ కూర్చుంటాడు సిక్స్ హండ్రెడ్లో మీరు డిన్నర్ పూర్తి చేయాలంటే మీరు ఐస్ క్రీమ్ తింటే అదొక్కటే ఉంటుంది సిక్స్ హండ్రెడ్ మీరు సిక్స్ హండ్రెడ్లో డిన్నర్ పూర్తి చేయాలంటే ఎలా పూర్తి చేస్తారు సరే ఏదో కూర కలుపుకొని మజ్జిగ అంగం పోసుకుంటాడు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వచ్చినప్పుడే ఈ లోపల డెసర్ట్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఓ లడ్డు తీసుకొస్తారు ఈ లడ్డు తినకూడదు ఎందుకంటే అది వీడు అప్పుడే సెవెన్ అయిపోతుంది సెవెన్ అవుతుంది సెవెన్ హండ్రెడ్ కానీ వీడు ఆకర్షింపబడి అల్టిమేట్గా ఓకే లెట్ మీ టేక్ హాఫ్ అని అంటే అది తీసుకోండాను వాళ్ళు ఒకటి వేసేసి వెళ్తారు హాఫ్ ఎక్కడ వేస్తారు ఒకటి వేస్తారు వేస్తత్లో వేస్తే వీడు నిన్న లక్టమి టేక్ హాఫ్ అని మొదలు పెడతాడు మొదలుపెట్టి హాఫ్ తిన్న తర్వాత పర్వాలేదు లేదు మొత్తం హీ కెన్ నెవర్ సక్సీడ్ అయి కల్యూ డైటింగ్లో మీరు ఎప్పుడూ సక్సీడ్ కాలేదు ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఏ ఫెయిల్యూర్ ఎంత ఫెయిల్యూర్ అంటే వన్ వీక్ అయ్యేప్పటికీ నిరుత్సాహం వచ్చేసి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఇది మన వల్ల కాదనేటువంటి నిరుత్సాహం వచ్చేసి ఒక డైటింగ్ మానేస్తాడు ఈ రకంగా టెన్ పీపుల్ డైటింగ్ మొదలు పెడితే ఒక్కడు సక్సెస్ అయితే వెరీ హై సక్సెస్ రేట్ వీడికి తెలీదా వీడికి తెలియదు ఏమైనా ఉందా మొత్తం సమాచారం అంతా తెలుస్తూ ఉంటుంది వీడికి ప్రతి అంగుళం ప్రతి స్టెప్ వీడికి అర్థం అవుతూ ఉంటుంది ఏమీ లాభం లేదు ఎంత అర్థమైనా ఎంత జ్ఞానం ఉన్నా ఏమీ లాభం లేదు అంత డేంజర్ ఉంది విషయం ఈ ఇంద్రియ భోగాల్లో అది నువ్వు తెలుసుకుని దానివల్ల నిరుత్సాహపడమని కాదు యూ షుడ్ రికగ్నైజ్ ద డేంజర్ ఇన్ ఇట్ సో హే కౌంతేయ యత అపి అక్కడ ఎలాగైతే విద్వాంసం అపి అన్నారో అపి చాలా ఇంపార్టెంట్ అండి విద్వాంసం అపి యత అయత్నించే స్వభావం కలిగిన వాడు విద్వాంసుడు విపశ్చిత పురుషస్య అయినా కూడా ఇంద్రియాని ప్రమాధిని ఇంద్రియముడు చాలా బలము గలవి పొగరమోతులవి హరంతి ప్రసభం మనహ అవి బలాత్కారంగా మనస్సును లాగివేయగలుగుతాయి హర్షం యతతహ ప్రయత్నం కుర్వత అపి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఒక పక్క నుంచి హీ అస్మాత్ అంటే నువ్వు జాగ్రత్త పడాలి అని చెప్పాడు ఎందుకు జాగ్రత్త పడాలంటే హీ అస్మాత్ కౌంటేయ హే అర్జున అని అర్థం కౌంటేయ అంటే ఓ కుంతి పుత్రాన్ని అంటే చాలా ధైర్య సాహసాలు ఉంటే కానీ నీవు నెగ్గలేవు సుమా కుంతి చాలా వైరాగ్యం కలిగిన ఆవిడ ఆవిడ కొడుకుపోయినందుకు అంతట వైరాగ్యం నీలో ఉంటే నువ్వు నెగ్గగలుగుతావు లేకపోతే నెగ్గడం కష్టం అనే అభిప్రాయం విపశ్చిత మేధావిన అపీ ఇది వ్యవహిత సంబంధ ఈ అపీ దగ్గర పెట్టాలి ఈ మేధ విపశ్చిత సో యతతోపీ అని ఒకటి విపశ్చిత అపి ప్రయత్నం చేస్తున్నాడు సరే కా వివేకము కలవాడే నిస్సందేహంగా వివేకము కలవాడే అయినా అని వ్యవహితైన సంబంధ ఈ పదానికి ఆ పదానికి మధ్యలో నాలుగైదు పదాలు ఉన్నా మీరు ఈ విపశ్చిత అనే పదాన్ని అప్ప దగ్గర తీసుకెళ్లి పెట్టుకుని వ్యాఖ్యానం చేసుకోవాలి ఇంద్రియాని ప్రమాథిని ప్రమథన శీలాని ప్రమాథీని అంటే ప్రమాథి ఈ అన్నది శీలార్థంలో వచ్చిన ఈ ప్రత్యయం ప్రమాథి ప్రమాథిని ప్రమాధిని మీరు చదివారు కదండి శుచి శబ్దం శుచి శుచిని శుచిని ప్రమాధి అంటే ప్రమాధ ప్రమథన శీలము అంటే బాగా గట్టిగా క్షోభ కలిగేట్లాగా చినికేస్తాయి అంటే ఆ భోగం మీద ఆకర్షణ బయలుదేరిందంటే వీడి మనస్సుని చీనికేసి దాన్ని క్షోభ కలిగించేసి వీడి విజ్ఞానమంతా కూడా కప్పుబడిపోయేట్లా చేసి వీడిని లాగేస్తాయి అది ప్రమాథిని అంట ప్రమథన శీలాని అవి చాలా బలమైనవి తర్వాత క్లాస్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమదక్ష్యేర్ణ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుజ్యో నమ హరి ఓం తత్సాపణమూ సో మనం నిన్న క్లాసు పోయి